అసలు ఏం జరిగిందంటే పదకొండవ అధ్యాయం ఖమ్మం బొమ్మండి ఉప్పెన రమ్మండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు నా దగ్గరకు వచ్చారు చాలాసేపు సాధారణ పరామర్శలు చేశాక వాళ్లకు చిన్న కోరిక కోరారు ప్రసాద్ గారు మీరు జిల్లా కలెక్టర్గా గత మూడేళ్ల నుంచి మా జిల్లాకి చాలా అభివృద్ధి పనులు చేశారు సంతోషం మీరు ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు గారు శ్రేయస్సు కోరే వారైతే ఇక్కడ నుంచి వెంటనే బదిలీ చేయించుకుని వెళ్ళిపోవాలని మా నాకు నోట మాట రాలేదు ఏం చెప్పాలో తెలియలేదు బాగా పనిచేస్తున్నా ఉంటేనే బదిలీ చేయించుకుని పొమ్మంటారు ఏమిటి జిల్లాలో బాగా పనిచేసే అధికారికి బదిలీ వస్తే బదిలీ ఆత్మని కదా అడుగుతారు అయినా నేను జిల్లాను వదిలిపెట్టిపోవడం వల్ల అభివృద్ధి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారా ఇంకెవరన్నా మంచి ఐఏఎస్ ఆఫీసర్ అని కోసం ఇలా అడుగుతున్నారా ధైర్యం చేసి అడిగాను నేను మంచి పనులే చేసామంటున్నారు అయినా నన్నే బదిలీ తెచ్చుకోమంటున్నారు మీ మనసులో ఇంకెవరున్నా మీరు వెళతే ఎవరు రావాలో మేము ఇంకా తెలుసుకోలేదు కానీ మీరు వెళ్ళకపోతే వెంగళరావు గారికి రాజకీయంగా మంచి జరగదు మీరు అభివృద్ధి చాలా చేశారు ఈ జిల్లా చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది కానీ అభివృద్ధి వేరు రాజకీయాలు వేరు అభివృద్ధి పేరుతో మీరు ఏం చేసినా వాటిలో ఎక్కడా మా జోక్యం లేకుండా ముఖ్యమంత్రి మమ్మల్ని దూరం పెడుతూ వచ్చారు ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి ఒక్కటే సరిపోదు రాజకీయంగా మా వాళ్ళకి మేము పనులు చేసి పెట్టాలి పనులు ఇప్పించి చూపెట్టాలి ఇది జరగకపోతే ఎన్నికల్లో మా కార్యకర్తలు ఎవ్వరూ నాయకుల కోసం పనిచేయరు వెంగళరావు గారితో సహా మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి మీరు వెళ్లిపోతే కొత్త ఆఫీసర్ ఎలాంటి అతను స్థిరపడే లోపల స్థాయిలో మాకు కావాల్సిన పనులు మేము చేయించుకుంటున్నాం ఒకవేళ అతను మాకు సహకరించాడనుకోండి మరి మంచిది మీరు మాత్రం బదిలీ చేయించుకు వెళ్ళకపోతే మేము ఓడిపోవటం ఖాయం సెలవు అని చెప్పి సెలవు తీసుకున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు నేను ఈ జిల్లా నుంచి వెళ్లిపోవడం ఖాయం అని మర్యాదగా చెప్తున్నారా ఆరేళ్ల క్రితం భువనగిరి సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు మంత్రి ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి నన్ను బదిలీ చేయించిన సంఘటన జ్ఞాపకం వచ్చింది భువనగిరి సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కలిగిన బదిలీ అనుభవం దృష్ట్యా ఈ బదిలీ ఏదో మనమే పోతుంది కదా అనుకున్నాను పంతొమ్మిది మే నుంచి పంతొమ్మిది మే జూన్ దాకా దాదాపు మూడేళ్లు పనిచేశాను ఆ జిల్లాలో చివరి సంవత్సరంలో కామెరిలో వచ్చి ఆరోగ్యం దెబ్బతింది అదే సమయంలో సంజయ్ గాంధీ పర్యటన భద్రాచలం పేపర్ మిల్స్ కోసం ఐటీసీ బృందం పర్యటన ముఖ్యమంత్రి నిర్దేశించే లక్ష్యాల కోసం శరవేగంతో పనిచేయాల్సి రావటం ఇవన్నీ కలిసి నా ఆరోగ్యం మీద ప్రభావం చూపాయి దానికి తోడు హైదరాబాద్ లో నా భార్య గోపికి మా మామగారు బహుమతిగా ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టాలని ప్రభుత్వం నుంచి అప్పుకోవరటం అది మంజూరు అవడం జరిగి రెండేళ్లు దాడుతోంది ఇల్లు కట్టకపోతే డబ్బు వాపసు చేయమని ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఈ వ్యక్తిగత విషయాలని మాత్రమే ఉటంకిస్తూ నన్ను హైదరాబాద్కి బదిలీ చేయించండి అని ముఖ్యమంత్రి వెంకటరావు గారిని అడిగాను ఆయన ఒప్పుకోలేదు నీ ఇల్లు కావాలంటే రోడ్లు భవనాల చీఫ్ ఇంజనీర్ కృష్ణమోహన్కి చెప్పి కట్టిస్తాను నీ నోటీసు ఉపసంహరింపజేసి గడువు పొడిగించుకుని చీఫ్ సెక్రటరీకి చెప్తాను ఎన్నికలయ్యేదాకా మాట్లాడకు అంటూ నన్ను వారించే ప్రయత్నం చేశారు ఆయన ఇంకో మాట అడిగారు జిల్లాలో నిన్ను పనిచేయనివ్వకుండా ఎవరిని అడ్డుపడుతున్నారా ఏం చెప్తాను ఆయన వదలలేదు ఆ జిల్లాలో రాజకీయ జోక్యం లేకుండా నేను పనిచేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి ముందు ఎంతకైనా నిజం దాచగలను జరిగిందంతా చెప్పి ఆయన ఒక నిట్టూత్ ఉడిచారు నిర్వేదంతో ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశారు నేను మర్చిపోలేని ఆ ప్రసంగం సారాంశం ఇది చూసావా ప్రసాద్ అభివృద్ధి కోసం రాజకీయాలు కాదు పదవుల కోసం పైరువేల కోసం రాజకీయాలు ఎంతసేపటికే తన వాళ్ళకి ఏదో చేసి పెడదామని ఆలోచిస్తారు తప్ప అధికారంలోకి వచ్చాక అందరూ మన ప్రజలే అన్న భావన ఉండదు అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు పనిచేసే అధికారులకు అడ్డుగడుకున్నాం ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ సభ్యులు స్వలాభం కోసం అడ్డుపడుతుంటే అభివృద్ధి త్వర త్వరగా ఎలా జరుగుతుంది అలా అగన్ కింద నుంచి పైదాకా ఈ నాయకగణ యంత్రాంగం లేకుండా మేము నిలబడలేము ఈ ఎమర్జెన్సీయే లేకపోతే ఇంతకాలం నన్ను మాత్రం పైందేనిచ్చేవాళ్ల ఆశయాలకి రాజకీయ అవసరాలకి మధ్య ఒక సంఘర్షణ ఆయన సుదీర్ఘ ప్రసంగంలో స్పష్టమైంది చివరికి ఆయన సూచన మేరకు నేనే కొత్త కలెక్టర్ అభివృద్ధిని చేశాను అతను అప్పటిదాకా జాయింట్ కలెక్టర్గా ఉన్న ఎస్ బెనర్జీ నన్ను హైదరాబాద్ లో రాష్ట నీటి పారుదల శాఖ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు కానీ మరో నాలుగు మాసాల్లో ఈ పోస్టు నాకు పరీక్ష పెడుతుందని అప్పుడు తెలియదు కాకతాళీయంగా ఈ నీటిపారుదల సంస్థను నేను ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడే ముఖ్యమంత్రికి చెప్పి ఏర్పాటు చేయించాను ఖమ్మం జిల్లాలో నీటిపారుదల సౌకర్యం లేకపోవడం వల్ల చిన్న రైతులు భూస్వాములలాగా రిగ్గులు తెప్పించుకుని బోట్లు వేయించుకోలేకపోతున్నారని భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి కనుక నీటిపారుదల సంస్థను ఒక దాన్ని ఏర్పాటు చేయించి దాని ద్వారా చిన్న రైతులకు కూడా బోర్లు వేయించి కాలువల కింద వసూలు చేసినట్టే నీటి పన్ను వసూలు చేసుకోవచ్చని ఇలాంటి సంస్థ వస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ చిన్న రైతులకు ఈ ప్రొవిజన్ అందించవచ్చని నేను సూచించినప్పుడు ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించారు అమల్లో పెట్టారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్లైడ్ జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ భీమశంకరం చర్చించి ఖమ్మం జిల్లాలో రైతుల కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేయించాను నీటిపారుతల సంస్థకి ప్రభుత్వం కొంత మూలధనం ఇచ్చింది దానికి ఆరేడు రెట్లు నిర్వహణ పెట్టుబడిని జాతీయ బ్యాంకుల ద్వారా రీఫైనాన్స్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చింది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రంగనాథ స్వామి అధ్యక్షుడిగా మరో చీఫ్ ఇంజనీర్ మేనేజింగ్ డైరెక్టర్గా పంతొమ్మిది వందల ఈ సంస్థ ఏర్పడినప్పటికీ మొదటి ఏడాదిలో ముఖ్యమంత్రి కోరిన పనులు చేసే ఒత్తిడిలో మూలధనం అంతా ఖర్చు పెట్టేశారు నేను జాయిన్ అయ్యేనాటికి మూలధనం ఖర్చు రీఫైనాన్స్ రుణాలు విడుదల కాక సంస్థ మూతపడే పరిస్థితిలో ఉంది ముఖ్యమంత్రి మద్దతు ఉండటం వల్ల ఈ సంస్థను చక్కదిద్దటం నాకు పెద్ద కష్టం కాలేదు వెంటనే రిజర్వ్ బ్యాంక్ చేతి రీఫైనాన్స్ రుణాలు బ్యాంకులకు విడుదల చేయించడం గొట్టపు బావుల తవ్వకంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను కూడా చేపట్టడం సమర్థులైన ఇంజనీర్లను ఆయా పోస్టులో వేయించడం ఇలా అంతా మూడు మాసాల్లో జరిగిపోయింది ఇక నీటి పారుదల సంస్థ విశ్వరూపంతో పనిచేసి అన్ని మెట్ట ప్రాంతాల్లోనూ చిన్న రైతుల వెతలు తీరుస్తుందంటూ పత్రికా సమావేశాల్లో ఓదరగొట్టాను సరిగ్గా అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పదిహేడు అర్ధరాత్రి బంగాళాఖాతంలోంచి విరుచుకుపడ్డ ఉప్పెన కృష్ణా జిల్లాలో దివి తాలూకా మొత్తాన్నే దీభత్సంలో ముంచేసింది పది మందికి పైగా ప్రాణాలు నిద్రలోనే గాలు కలిసిపోయాయి లక్షల కొద్దీ పశువులు కళేబరాలుగా మారిపోయాయి బావులు చెరువులు ఉప్పు నీటి మయం కూలిపోయిన సముద్రపు ఇసుక మేట పొలాలు బావుల్లో తెలుతున్న శవాలు ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయిన ఇళ్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ బిని ఎరగనంతటి భయంకరమైన విపత్తు ఇది ది తాలూకా అంతా ఎంతటి హృదయ విదారక మర్షాలంటే సింగరేణి కాలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎన్ రామన్ సారంలో పినుగుల్ని కుప్పల కుప్పలుగా వేసి వాటిపైన సంగరేణి బొగ్గు కప్పి దహనం చేయాల్సి వచ్చింది దెబ్బతీనిపోయిన రోడ్లు రవాణా కమ్యూనికేషన్ల పునరుద్ధరణ బ్రతుకున్న వారికి పునరావాస కేంద్రాల్లో భోజనాలు ఇతర జిల్లాల నుంచి వచ్చే సహాయం క్రమబద్దీకరణ వగేర సహాయక చర్యల్ని యుద్ద ప్రాతిపదికన సమన్వయపరచడంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఏవీస్ రెడ్డి ప్రశంసనీయంగా పనిచేశాడు నాకు పరీక్ష పెట్టింది ఉప్పెన ముఖ్యమంత్రి ఒక సాయంత్రం నన్ను పిలిపించారు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు ఒక్క క్షణం కూడా వృధా కాకుండా పనిచేసి దివ్యతాలూకా గ్రామాల్లో మంచి నీటి సదుపాయాన్ని పునరుద్ధరించాలి ఎంత డబ్బు ఖర్చు సరే అక్కడ ప్రజలకి తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వాలి ఆ రాత్రికి రాత్రి ఆ పారుదల సంస్థ ఇంజనీర్లు అధికారులు అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టాను నాలుగు ఐదు గంటల పాటు సుదీర్ఘమైన కసరత్తు చేసి ఒక కార్యక్రమం తయారు చేశాను దాని ప్రకారం సంస్థ తాలూకు రిగ్గులు రాష్ట్రంలో ఏ మూల పనిచేస్తున్నవైనా వెంటనే దివి తాలూకాలో నిర్దేశిత ప్రాంతానికి చేరిపోవాలి ఇంకా ప్రైవేట్ రిగ్గులు ఎన్నింటినీ సేకరించగలమో వాటిని సేకరించాలి రిగ్గుల్ని సేకరించే వాళ్లే వాటికి ఒక వారం రోజులకు సరిపడే డీజిల్ కూడా తెచ్చుకోవాలి రిగ్గుల డ్రైవర్లు ఇతర సిబ్బంది ఎక్కడ పనిచేయాల్సి వస్తే అక్కడే రాత్రి మకాం వేసుకోవడానికి వీలుగా గుడారాలు దుస్తులు తెచ్చుకోవాలి ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే వండుకుని తినేలా వంట సామాన్లు పప్పులు ఉప్పులు వగైరాలు రాత్రిపూట వెలుతురు కోసం గ్యాస్ లైట్లు వెంట తెచ్చుకోవాలి మంచు నీటి డ్రమ్ముల్ని నీళ్లతో సహా రిగ్గు కట్టి పొలాల్లోకి తీసుకెళ్లాలి అంటు రోగాలకు గురి కాకుండా అత్యవసరంగాగల కొన్ని మందులు తీసుకెళ్లాలి నేను ఇవన్నీ ఖరారు చేస్తుంటే ఒక అధికారి అడిగాడు ఇవన్నీ అక్కడ రెవెన్యూ వాళ్ళు సమకూరుస్తారు కదా సార్ లేదు వాళ్ళని నేను అడగలేను వాళ్ళకి పునరావాస కేంద్రాల నిర్వహణ రోడ్ల పునరుద్దరణ విద్యుత్ పునరుద్ధరణ చవాల తొలగింపు వచ్చే మంత్రులు నాయకుల్ని చూసుకోవటం ఇలాంటి సవాలక్ష అవసరాలు ఉంటాయి వాళ్ళని ఒక అగ్గిపుల్లా కూడా అడగకుండా దివి తాలూకాకి మంచి నీళ్ళు ఇవ్వగలిగితేనే మనం పనిచేద్దాం ఉద్యోగ ధర్మంగా కాదు మానవత్వం ఉన్న మనుషులుగా చెప్పండి చేయగలమా లేదా నా ప్రశ్నకు ఎవరు ఎదురు చెప్పలేదు అందరూ ఉత్సాహంగా తెల్లవారేలోగా తమ తమ బాధ్యతలు స్వీకరిస్తూ రంగంలోకి దుక్కారు అప్పటికి రాత్రి రెండు గంటలయ్యింది నేను ఇంటికి వచ్చి మరో వారం దాకా రాలేకపోవచ్చునని నా భార్యకి చెప్పి వెంటనే విజయవాడ బయలుదేరాను తెల్లవారితోనే పునరావాస కార్యక్రమాల స్పెషల్ ఆఫీసర్ ఏవీఎస్ రెడ్డితో మాట్లాడాను అసలు చేరుకోవటానికే వీలు గ్రామాల జాబితా తీసుకున్నాను రిగ్గులు ఏటి నుంచి ఎలా వెళ్లాలి మార్గదర్శకులు ఎవరు అన్ని చర్చించాను మధ్యాహ్నానికి కొన్ని రిగ్గులు వచ్చేశాయి ఇంకా వస్తున్నాయి కలెక్టర్తో చర్చించిన దాని ప్రకారం ఎక్కడ చెరువులు బావులు ఉప్పు నీటితో పూర్తిగా కలుషితమైపోయాయో ఆ గ్రామాలకు ముందు వెళ్ళాలి ఎన్ని రిగ్గులు వెళ్ళాలి ఏ టీంకి ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి ఎన్ని అడుగులు లోతులో నీళ్లు పడవచ్చు ఎంత లోతుగా బోరు వేయాలి ఇలా ఎక్కడనే వేసి మొత్తం రిగ్గుల్ని సిందిని ఐదు విభాగాలుగా విభజించాను ఒక్కొక్క విభాగానికి ఆరేసి గ్రామాలు చొప్పున బాధ్యత అప్పగించాను ప్రతి విభాగానికి రిగ్గులతో పాటు నీళ్లు తోడే పంప్ సెట్లు బోరుగొట్టాలు డీజిల్ ఆపరేటర్లు మరమ్మతు వస్తే చేయడానికి మెకానిక్లు టెంట్లు తిండి సామాగ్రి అన్ని ఖరారు చేసి పంపించాను మీతో ఎప్పటికప్పుడు మాట్లాడటానికి టెలిఫోన్లు లేవు రోడ్లు లేవు కాబట్టి మీరే మీకు అప్పగించిన గ్రామాలన్నింటిలో తాగటానికి భూగర్భం నుంచి మంచినీళ్ళు లభిస్తున్నాయి అని నిర్ధారించుకునేటంత వరకు అక్కడే ఉండి పనిచేసి అప్పుడు దివి తాలూకాలో మనం పెట్టుకున్న కంట్రోల్ పాయింట్కి రండి అవసరమైతే మరి పక్క గ్రామాల్లో బోర్డు వేయాల్సి వస్తే నేను ఇచ్చిన జాబితాలో లేకపోయినా సందేహం లేకుండా పూర్తి చేసి రండి బోర్లు త్రవ్వి ఉప్పిన దెబ్బతిన్న ప్రతి గ్రామానికి తాగు నిల్లించే పనిలో తప్పనిసరిగా వచ్చే నిద్ర ఆకలి తీర్చుకోవడం మినహా ప్రతి క్షణం తాగేందుకు నిల్లించే ప్రయత్నమే చేద్దాం మీ సామర్థ్యం కొన్ని వేల కుటుంబాల్ని నిలబెట్టాలి అంటూ ప్రోత్సహించి పంపించాను ఉన్నతాధికారుల నుంచి వచ్చే ప్రోత్సాహం చూపించే ప్రభావం అపారమని నాకు తెలుసు ఇంత చేశాక కూడా ప్రతిరోజు ఒక అధికారికి ఒక జీపునిచ్చి దాని నిండా తినుబండారాలు డీజిల్ వగేరా పెట్టి ఆయా బోర్లు త్రవ్వే గ్రామాలకు పంపిస్తూ వచ్చాను నేను వెళ్లగలిగిన చోట్లకి వెళ్లి వాళ్ళని ఉత్తేజపరిచే ప్రయత్నం చేశాను బోర్లు ఎంత తగినా నీళ్లు పడకపోయే అవకాశం ఉన్న కొన్ని గ్రామాలకి మంచినీటి ట్యాంకర్లు పంపించాను బోర్లు పడే వరకు రోజు ఆయా గ్రామాల్లో నీటి సరఫరా కూడా ఆ ట్యాంకర్లతో జయించేలా ఏర్పాటు చేశాను రోజువారీగా పర్యవేక్షిస్తూ వచ్చాను దెబ్బతిన్న గ్రామాల్లో మంచినీటి బోర్ల తె మొత్తం పది రోజులు పడుతుందనుకున్నాను కానీ చీకటి రాత్రుల్లోనూ చలి గాలుల మధ్య శివాల కంపులో కూడా కొంతమందికి వాంతులు విరోచనాలకు పట్టుకున్న మా నీటిబారుదల సంస్థ సిబ్బంది అవేవి లెక్క చేయకుండా అలు పెరగని పట్టుదలతో పనిచేసి ఆరు రోజుల్లోనే అన్ని గ్రామాలకే పాతాళ గంగ ఉబ్బికి బోర్లు వేసేశారు అంతా అయిపోయాక మా సిబ్బంది ప్రతి స్పెషల్ ఆఫీసర్ ఏ రెడ్డి ప్రశంసల్లో ముంచెత్తారు ముఖ్యమంత్రిని గెలిశాను అంతా ఆయనకు తెలిసిన పురోగతే ఆయన నా బాధ్యతగా చెప్పాను మీరు అప్పగించిన పని పూర్తి చేశాం సార్ ముఖ్యమంత్రి ఆనందం పట్టలేక ఒక చిరోక్తి విసిరారు రాజకీయ ప్రయోజనాల కోసం నిన్ను ఖమ్మం జిల్లా నుంచి పంపించేశారు కానీ ఇప్పుడు జీవితాలు కాకి నువ్వు అవసరమవుతావనే అప్పుడు మా ఖమ్మం నాయకులు నిన్ను అక్కర్లేదన్నారు ఏమో